కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఇరవై ఎనిమిదవ చాప్టర్ సాదోమలు ఇన్ని సబ్జెక్టులు ఉండగా దిక్కుమాలిని దోమల మీద వ్యాసం రాయడం ఏంటి ఇంత బ్రతుకు ఇంటి వెనకాల పరిమత పరమపదించినట్లు ఇలాగ దిగజారిపోయాననుకుంటున్నారేమో అపే నిభ్రంగానే రాయాలనుకున్నాను అందుకే అలా రాయాలనుకునే రాశాను దోమలకు మాకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నమాట వాస్తవం ముఖ్యంగా నాకు దోమలకు ఉన్న సాహి చాలా చాలామందికి అర్థం కాదు దోమల రేంజ్ ఆఫ్ లైఫ్ ఎంతో నాకు తెలియదు కానీ మా దోమలు తరతరాలుగా మా ఇంటర్ ఉన్నాయి అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మా తాతల ఊరైన చంద్రపాలెం నుంచి పిఠాపురం అక్కడి నుంచి కాకినాడకు వచ్చాం మేం మద్రాసు మకా మార్చినప్పుడు మాతోటే మద్రాసు కూడా చేరుకున్నాయి అవి మా ఆస్థానపు దోమలు మమ్మల్ని వదలవు అమెరికాకు పాపం రాలేకపోయాయి నయం వస్తే వాటికి సేఫ్టీ లేదు మా ఇంటి దోమలు చాలా స్పెషల్ టైప్ వాటి తంతే వేరు పైగా అవి మోస్ట్ మ్యూజికల్ మైండెడ్ మస్కిటోస్ ఎల్లప్పుడూ తంబూరాలు మోగుతున్నట్టు హాయిగా వాటి మానాన్ని అవి పాడుకుంటూ ఉంటాయి నేను గాయకురాలనని నన్ను మెప్పించడం కోసం అదే పనిగా నా చెవి దగ్గరకు వచ్చి ఆలపించడం వాటి అలవాటు రెండు వేల మూడు ఇండియాకు వెళ్ళాను ఆ ట్రిప్ ఎందుకో అంత హుషారుగా లేదు నేను నా రచనలు అనే పుస్తకం రిలీజ్ చేశానన్న తృప్తి తప్ప ఆరోగ్యం కూడా అంత బాగాలేదు మద్రాసులో మా అమ్మాయి సీతారత్నాకర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు నా కూతురికి మెలకు వచ్చినప్పుడు అమ్మా ఇంకా నిద్ర పోలేదా ఒంట్లో బాగాలేదా అంటే అవునే మనింట్లో ఎప్పుడూ వినిపించే అలవాటు పడ్డ దోమల సంగీతం నా చెవిలో పడక నిద్ర రావడం లేదు అన్నాను నా చిన్నప్పుడు మా ఇంట్లో దోమ తెరలు కట్టేవారు అందులో కూడా చాకచక్యంగా ఒక దోమ ప్రవేశించి నానా యాతన పెట్టేది కుట్టేది కాదు కాని వస్తున్నా వస్తున్నా అంటూ చెవి దగ్గరకు నాదం చేస్తూ రావడం పట్టుకపోతే దొరకకుండా తప్పించుకు పారిపోయి ఆ దోమతేరలోను ఎక్కడో ఒకచోట నక్కేది అమ్మయ్యా వెళ్ళిపోయింది బాబు అనుకునేలోగా మళ్ళా ప్రవేశించి మళ్ళా ఆట ప్రారంభించేది మా ఇంటి దోమలకు ఈ ఈ ఆట చాలా ఇష్టం ఈ గేమ్ ఆడి ఆడి అవి నెగ్గి అలసిపోయాక ఏ తెల్లవారుచామును నిష్క్రమించి అవి పడుకుని మామూల్ని నిద్రపోనిచ్చేవి పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు సంవత్సరంలో కాకినాడ కుళాయి చెరువు రోడ్లో నూకాలమ్మ గుడి దగ్గరున్న ఇంట్లో కాపురం ఉన్నప్పుడు ఓ చిత్రమైన సంఘటన జరిగింది గమ్మత్తు విషయాలన్నీ ఎంచక్క జ్ఞాపకం ఉంటాయి వేసంగి వచ్చిందంటే ఇంటి ముంగిట నీళ్లు చల్లి పట్టు పట్టె మంచాలు అక్కడ వేయించేవారు ఆ రోజుల్లో దొంగల భయం ఎక్కువగా లేకపోయినా నాకు మాత్రం భయం ఎక్కువే నా మేనత్త పక్కలో ఆమె పంచ కొంగు గట్టిగా పట్టుకుని పడుకునేదాన్ని ఆ వయసులో నాకు దెయ్యాలు దొంగలు పిచ్చివాళ్ళు పిచ్చి కుక్కలు తాగుబోతులు అంటే చెప్పలేనంత భయం నాకు నిద్ర కూడా చాలా తక్కువ ఓ రోజు అందరూ బయట పడుకున్నప్పుడు అర్ధరాత్రి వేళ ఎదిరింట్లో కాపురం ఉంటున్న పీఠాపురం మహారాజా వారి మేనల్లుడు లాయర్ నారాయణ బాబు గారి మేడ మీద ఏవో చప్పుళ్ళు వినబడ్డాయి అందరికంటే ముందు నాకు మెలకు వచ్చింది ఎదురింటి మేడ మీద లైట్స్ వెలుగుతున్నాయి ఎవరో మంచం మీద నిల్చుని గెంతుతూ చప్పట్లు కొడుతున్నారు నాకు చాలా భయం వేసింది నెమ్మదిగా పక్క మీద పడుకున్న నాన్నగారిని లేపి నెమ్మదిగా పక్క మీద పడుకున్న నాన్నగారిని లేపి పై దృశ్యం చూపించాను నాకంటే కాంగారు అయిన నాన్నగారు మావయ్య కృష్ణ శాస్త్రిని లేపారు అందరికంటే పిరిగివాడైన మావయ్య ఇంటి ఇల్లిపాదిని లేపేశాడు అయ్యో పాపం ఆ అబ్బాయికి ఏమైందో సాయంకాలం బాగానే ఉన్నాడు నాతో మాట్లాడాడు కూడాను సడన్గా మతిభ్రమించి ఉండాలి లేకపోతే అర్ధరాత్రి మంచమెక్కి అలాగా చప్పట్లు కొడుతూ గెందుతాడా అంటూ నారాయణ బాబు గారిని లేపి విషయం చెప్పారు ఆయన పెద్ద పెట్టున్నవ్వి మావాడు మంచమెక్కి దోమల్ని చంపటం సొగసండి అన్నారు మా ఇంటి దోమలు స్పెషల్ వెరైటీ అనడానికి చాలా కారణాలున్నాయి పాప అవి మమ్మల్ని కుట్టవు మా ఇంటికి వచ్చిన వాళ్ళ మాత్రమే కొడతాయి మాతో ఏం చక్క చనువుగా ఆడుకుంటాయి దగ్గరకు వచ్చి కితకితలు చెవుల దగ్గరకు వచ్చి ఆలపిస్తాయి పట్టుకుందామంటే దొరకకుండా దోబూచులు ఆడతాయి మాకు నిద్ర వచ్చే వరకు జోలపాటల్లాగా పాడి మెప్పిస్తాయి మరొకప్పుడు ఎన్నో దోమలు కలిసి కోరస్లాగా గ్రూప్ సాంగ్స్ పాడతాయి కౌంటర్స్తో సహా మా దోమల గాత్రం కందిరీగల్లాగా తేనెటీగల్లాగా మొరటుగా ఉండదు వినడానికి హాయిగా శ్రావ్యంగా ఉంటుంది మా ఇంట్లో ఉండే ఈ తెగ దోమలకి శృతి పరిపక్వత ఎక్కువ ఒకసారి షడ్జమంలో కలిపాయంటే బిస్మిల్లా ఖాన్ షహనాయి లాగా ఏకధాటిగా శృతిలో హాయిగా పాడిన శంకర్ మహదేవల్లాగా మా దోమలు ఎంతో ఎంతసేపు నాదాన్ని సస్టైన్ చేస్తాయి ఆ శృతి లీనమే మా సంగీతపు దోమల విశిష్టతకు కారణం అందుకే కవి జలసూత్రం రక్మిణీనాథశాస్త్రి అదే ఆయనే జరుక్ శాస్త్రి గారు తన పేరడి పద్యాల్లో దోమల సంగీత మధుర ధోరణి నుండు అన్నాడు దోమల సౌండ్ బాక్స్ ఎలాగుంటుందో మాగ్నిఫైడ్ లైన్స్లోనైనా చూడాలని చిన్నప్పటినుంచి కోరిక ఎలాగ సాధ్యమవుతుంది దోమ పంచితం పట్టడం లాంటిదే నిజానికిది ఎవరైనా దోమల మీద స్పెషల్ రీసెర్చ్ చేస్తానంటే చెప్పలేనంత మెటీరియల్ ఇవ్వగలను చిన్న సబ్జెక్టే తీసుకుని పెద్దగా చేయగలగడమే గొప్ప విషయం కదా మా ఇంటి ఆస్థానపు దోమల్లో కూడా రెండు రకాలుండేవి కుట్టేవి కుట్టనివి ఆ కుట్టే దోమలు కూడా మర్యాదైనవి వాటి కుట్టే విధానంలో కూడా ఓ పద్ధతుండేది అవి ఎవరినైనా కుట్టే ముందు నేను వస్తున్నా కుట్టబోతున్నా జాగ్రత్త అని హెచ్చరిస్తూ అరుస్తాయి అది విన్నవాళ్ళు తక్షణం జాగ్రత్తపడి దుప్పట్లో ముసుగుతనడము దోమల మందు పెట్టడము చేసేవారు మా ఆస్థానపు దోమలు నా మాటకు వెలువిచ్చేవి పాము కుట్టినప్పుడు పాముల నర్సయ్యే మాటకి పాము కాటు విషం అలాగే మా ఇంటికొచ్చిన బంధువులు స్నేహితులు మీ దోమలు బాధిస్తున్నాయి అని అన్నారంటే చాలు నా ఇన్స్టింక్ట్ పనిచేసి మా దోమలతో కుట్టవద్దు అని ఒక మాట అన్నా అంటే అంతే వింటాయి అలాగే నాకు ఇష్టం లేని వాళ్లు వచ్చినప్పుడు మా దోమలు వాళ్ళని కుడుతుంటే నేను మాట్లాడక ఊరుకుని కుట్టనిచ్చి వాటి నైజమైన సరదాని తీర్చుకొనిస్తాను మా ఇంట్లోలాగే ఇతర సంగీత పాఠకులలో కూడా దోమలున్నాయేమో లేదో అవి పాడే దోమలో కావో మరి వాటిని గురించి వాళ్ళు పట్టించుకుంటారో లేదో స్ప్లిట్ కొట్టి చంపేస్తారో గుడ్ నైట్ పెట్టి తరిమేస్తారో ఇంకా ఏ ఆధునిక అస్త్రములతో ఏ ప్రయోగాలు చేసి దోమల బారి నుండి విముక్తి చెందుతున్నారో తెలియదు ఎంతసేపు అందరూ వాటి నిర్మూలనం చేయడమే పరమావధిగా తలుస్తున్నారు వాటి బాధ భరించలేక దోమల వల్ల మలేరియా బోధకాలు లాంటి అనేక రకాల వ్యాధులు వస్తాయంటారు వాస్తవమే అయితే మనుష్యుల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు దొరలు దొంగలు దయాదాక్షిణ్యాలు కలవారు దయాహీనులు ఇలాగే ఎన్నో రకాల వాళ్లున్నట్లుగానే దోమల్లో కూడా పలు విధాలు ఎందుకు ఉండకూడదు అవి అని నా వితండవాదన ఏదైనా వాదనే కదా ప్రకృతి విధానం మారి కాలరీత్యా కొన్ని స్పీసెస్ నసించు ఉండవచ్చు అయినా అన్ని రకాల దోమలు రోగాల్ని పెంపొద్దిస్తాయన్న నమ్మకం ఏమిటి ఏమో ఈ విషయం నేను రీసెర్చ్ చేయలేదు కానీ నా ఎరుకలో నాకు తెలుసున్నవి రెండే రకాల దోమలు సునాద వినోదమైన దోమలు నాదరహితమైన దోమలు సంగీతపు దోమల జాతి పూర్తిగా నశించిందనుకుంటాను లేదా నాదాన్ని ఉత్పత్తి చేసేదేదో వాటి గొంతులో లోపించిందేమో కాకపోతే వాటి లినిక్స్ లో క్యాన్సర్ లాగా ఏదైనా జబ్బు ఉందేమో ఏమైతేనే మా ఇంట్లో ఉండే పాడే దోమలు ఇంకా కనబడడం లేదు నేను అమెరికా వచ్చేసాక నా కోసం బెంగపెట్టుకుని చచ్చిపోయాయేమో అనుకున్నాను ఇటీవల నా ఇండియా ట్రిప్ లో కనిపెట్టిన విశేషమేంటంటే ఇప్పుడు వచ్చే కొత్త రకం దోమలకు తెగులు ఎక్కువ తెక్క ఎక్కువ కుట్టే వరకు వదలవు దోమల మందులకు కూడా భయపడవు ఈ దోమలకి గొంతు వెగలదు నాదం చేయలేవు చప్పుడు చేయకుండా సైలెంట్గా వచ్చి కుట్టి వెళ్ళిపోతాయి అందుకే వీటికి తిరుడన్ దోమలు అని పేరు పెట్టాను తమిళంలో తిరుడన్ అంటే దొంగ అని అర్థం ఈ తిరుడన్ దోమలు కుట్టడం కూడా మంచి స్ట్రాంగ్ ఇంజెక్షన్ లాగా ఉంటుంది రోగాల్ని కూడా బాగా పెంపొందిస్తుంది ఏదైతేనే సంగీత మధుర ధోరణి నుండే దోమలు ఇక లేవు